కీర్తన సంఖ్య నాలుగు వందల యాభై ఒకటి నిరుహే తుకపు తుకపుదయ జోక నురుత మెచ్చిన సులభురవేక నేరములు తొలగించ నెలబులు కలిగించ హరి నీవే కలబునాకు బిలిచితే ారాయణేనంత చేరికాచినటువంటిగా దురితములనగించ దుఃఖములు పెడబాప గరిమ కేశవ నీవే కలవు నాకు మరమరాయంటేను మరి రామ అనంత గాచి ఇరముగాచినట్టి దేవుడవుగా వినతులు చేకుని వేడుకతో నన్నుగా వా ధనుడ శ్రీ వెంకటేశ మనసున తలచితే మాటల పిలిచిన తనిసి కంభాన వెళ్ళే దైవగా